అరవై ఎనిమిదవ సంకీర్తనం మాయలో పడి మాపాటు మరచితిమెంతయును పోయినది మాకు తెచ్చి పోగుసేయగలరా మెట్టైన కిందెడు మీదెడు లోకములాలా ఇట్టే నా జన్మములెన్ని ఎరుగుదురా చట్టెడు జలసులాల సప్త మారుతముల వట్టి నా కర్మఫలములున్నవా మీ చేతను మాయలోబడి మా పాటు మరచితిమెంతయును పోగినది మాకు తెచ్చి పోగు పోగుసేయగలరా నడచే యుగములాలా నానా దేవతలాల చెడని నా భక్తి ఏదో చెప్పగలరా జడియని దిక్కులాల సరిగుల విడిదల నా పట్లు వివరించగలరా మాయలో పడి మా పాటు మరచితిమెంతయును పోగినది మాకు తెచ్చి పోగుసేయగలరా వెలసిన వేద వేదశాస్త్రముల సొలసి నాలోని హరిని చూపగలరా యలమిశ్రీ వెంకటేశుడెదుటనున్నాడు వీడే తెలిపి మన్నించగాను తెట తెల్లమాయను మాయలోబడి మాపాటు మరచితిమెంతయును పోయినది మాకు తెచ్చి పోగుచేయగలరా